ఈ రోజు మనతో షైలా తాల్లూరి ప్యూర్ ఫౌండర్ సిఇఓ చెప్పాలని ఉంది కార్యక్రమంలో మన అతిథిగా విచ్చేశారు షైలా తాల్లూరి గత నాలుగు సంవత్సరాలుగా ప్యూర్ సంస్థ ద్వారా పలు రకాల సేవా కార్యక్రమాలు చేపట్టారు ప్యూర్ సంస్థ తరఫున బాలల హక్కులు బాలలకు విద్య బాలికల విద్య ఋతు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశుభ్రత మహిళా సాధికారత వంటి అంశాలపై పని పనిచేస్తున్నారు స్వాగతం శైల గారు థ్యాంక్ యూ ఫర్ దర్చునిటీ శైల మీరు పుట్టి పెరిగింది అక్కడ మీ బాల్యం మీ బాల్యశృతులు వీటి గురించి వివరించండి నేను పుట్టింది వెస్ట్ గోదావరి అమ్మమ్మ గారిది వెస్ట్ గోదావరి నాన్నది గుంటూరు కానీ పెరిగిందంతా నెల్లూరు హైదరాబాద్ నాన్న బ్యాంక్ లో చేసేవారు సో ఒక ఊరు అంటు పెరగలేదు నేను మన తెలుగు రాష్ట్రాల్లో అనేక ఊళ్ళల్లో నా స్కూలింగ్ జరిగింది నాకు గుర్తుండి బేబీ క్లాస్ అంటారు కదా ఇప్పుడు ఏమంటారో తెలియదు కానీ అప్పట్లో బేబీ క్లాస్ అనేవాళ్ళు అది ప్రకాశం జిల్లాలో అయితే తర్వాత గ్రేడ్స్ నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ లో అటు పల్లెటూరు లో కానీ నెల్లూరు హెడ్ లో చదివాను తర్వాత అంతా హైదరాబాద్ తాతలు కూడా ఇద్దరు లాయర్స్ అయ్యేసరికి వాళ్ళిద్దరు హైదరాబాద్ హైకోర్టు కోసం అని మొత్తం ఫ్యామిలీస్ ఆ జనరేషన్ లోనే మూవ్ అయిపోయాయి సో ఐ కాల్ హైదరాబాద్ హోమ్ మై ఎడ్యుకేషన్ హైదరాబాద్ లోనే అయింది చైల్డ్ హుడ్ మెమరీస్ అందరికి ఉన్నట్టు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి గుంటూరు సమ్మర్ హాలిడేస్ కి వెళ్లే వాళ్ళం గోదావరి సమ్మర్ హాలిడేస్ కి వెళ్లే మీద బోట్ షికారులు పండుగలకి అమ్మమ్మ నాన్నమ్మ ఇళ్ళకి వెళ్లటం సినిమా పిచ్చి ఒకటి ఉండేది చిన్నప్పుడు అది బాగా విసిఆర్ లో సినిమాలు చూడటం మళ్ళీ పూల చెడు మామిడి పళ్ళు తినటం ఎక్కువ మంది పిల్లలు అడుగుతూ ఉంటే డాక్టర్ అవుతా లాయర్ అవుతా ఇంజనీర్ అవుతా అని చెప్తారు కదా ఎక్కువ ఈ మధ్య కాలంలో అసలు మీ బాల్యంలో ఏం కావాలనుకున్నారు ఇంకా చెప్పాలి అంటే చిన్నప్పుడు నాకంటూ పెద్దగా ఏమి అంబిషన్స్ అంటే ఏం లేవండి చెప్పడానికి చాలా హాడ్గా ఉంటుంది కానీ ఐ వాజ్ అన్ ఇంట్రోవర్డ్ చాలా చాలా షాయ్గా ఉండేదాన్ని చాలా ఐ పర్ఫామ్ వెల్ స్కూల్ కానీ ఎవరితో మాట్లాడేదాని కాదు కొంతమంది అయితే అనకూడదు కానీ మూగమొద్దు అనేవారు అంటే ఇట్లా లేకపోతే చాలా షాయిగా చాలా ఇంట్రెస్టింగ్ కానీ నాకు ఇప్పటికే అర్థమవుంది ఏంటంటే అంత షాయిగా ఉన్న నేను మళ్ళీ ఎలక్ కాంపిటీషన్స్కి వెళ్లేదాన్ని ప్రైజ్లు వచ్చేవి డిబేట్ కాంపిటీషన్స్కి వెళ్లేదాన్ని స్కూల్ తరఫున ప్రైజ్లు వచ్చేవి సో ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని ఎక్కువ కూడా ఐ యూస్ టు బి జస్ట్ లాస్ట్ ఇన్ థాట్ అబౌట్ థింగ్స్ నాకు అనిపించేది నా దే ఐ వాజ్ థింకింగ్ నేనే ఎలా అయితే నా ఆలోచన తీరుకి తగ్గట్టుగా నా చుట్టూ తా ఎవరు లేరేమో నేను షేర్ చేసుకోడానికి థాట్స్ అని హిస్టరీ మీద తర్వాత కొన్నాళ్ళు బాగా చిన్నప్పుడైతే ఎయిర్ హోస్ట్స్ అవ్వాలి తర్వాత కొన్నాళ్ళు డాక్టరా అనుకునేదాన్ని బట్ ఎప్పుడు కూడా ఇది అంటూ ఒక గోల్ అంటూ లేదు ఆ లేకపోవటం కూడా ఐ థింక్ ఇట్ హెల్ప్ మీ ఇవాల్వ్ టు ట్రై ఆ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్ అని కొంచెం ఆర్డ్గానే ఉంది కదండి నేను అంబిషన్ ఏం లేచినప్పుడు అంటే నాకు ఐటీ అంటే మీకు ఇష్టమై వచ్చారా లేకపోతే ఏదో ఒక ఉద్యోగం చేయాలి ప్రొఫెషన్ లో చేరాలి అని చెప్పి ఐటీ తీసుకుని ఐటీ ఎక్స్పర్ట్ గా అయ్యారా మీరు అప్పటికి అందరూ కూడా ఇంజనీరింగ్ బ్యాండ్ బ్యాగన్ మీదకి వచ్చేసారు అయితే నేను హిస్టరీ తీసుకుంటా అన్నానండి టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్ లో చాలా మంచి పర్సెంటేజ్ వచ్చింది ఐ వాజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ కానీ ఇంట్లో అన్నారు ఏదో ఒకటి మ్యాథమెటిక్స్ చదువు ఏది రాకపోతే నాలుగు ట్యూషన్స్ అన్న చెప్పుకోవచ్చు అని ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కంఫర్టబుల్ బ్యాక్గ్రౌండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అనే చెప్పాలి సో దెర్ వాజ్ నో ప్రె ప్రెషర్ ఇన్ అటు ఏంటంటే ఇప్పుడున్న పిల్లలకు ఉన్న ఫ్రీడమ్ అప్పుట్ లేదు నేన ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ వేటికన్నా వస్తున్నారో ఆ పిల్లలకి చాలా మంది పేరెంట్స్ ఆర్ లెటింగ్ దెమ్ బీ వాట్ ఎవర్ దే వాంట్ అప్పట్లో ఏంటంటే అందరూ చదువుతున్నారు అందరూ యూఎస్ వెళ్తున్నారు మనం కూడా అదే చేయాలి సో ఆ టైమ్ ఫ్రేమ్ లో పెరిగిన దాన్ని నేను నేను ఎంపీసీ తీసుకున్నాను ఎంత బాగా చదవగలిగిన ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలండి అదొకటి మనకి అందరికి గోల్ ఉండాలి వాట్ ఎవర్ రీజన్ మనం ఏదో పిక్ చేసుకుందాం అనుకుందాం మ్యాథమాటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఆ ఫోకస్ లేకపోతే కష్టమే నెక్స్ట్ ఏంటి దాంతో మనం ఏం చేయగలం అది ఫ్యామిలీ ప్రెషర్ అవని ఆర్ మన ఇంట్రెస్ట్ తోనే వాట్ ఎవర్ వీ చూజ్ ఆ దానికి తగ్గట్టుగా మనం గోల్ సెట్ చేసుకోవాలి కాలేజ్ హైదరాబాద్ లోనే అందరు అయిపోయిన తర్వాత నేను యుఎస్ వచ్చేసానండి అక్కడ ఇరవై రెండేళ్ళు అయింది అందరితో పాటే నేను కూడా ఐటీ లోకే వచ్చాను ఐటీ లోకి ఎలా వెళ్ళారు మీరు ఐటీ ఎక్స్పర్టా ఐ వున్ కాల్ మై సెల్ఫ్ ఎక్స్పర్ట్ కానీ అగెన్ ఐ జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ మై లైఫ్ హాస్ బిన్ అండి నాకు ఇరవై ఏడేళ్లు అలా వచ్చేంత వరకు కూడా ఇట్ వాస్ ప్రో విత్ ద ఫ్లో చదువుంది జాబ్ కావాలి అప్పటి వరకు కూడా అగేన్ కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉండేదాని చిన్న ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా ఐ మీన్ నెవర్ క్వశ్చన్ ద స్టేటస్ జస్ట్ గో విత్ దో అంటే లైఫ్ సెట్ అవ్వాలి ఫైనాన్షియలీ యూ షుడ్ బి ఇండిపెండెంట్ వాట్ ఎవర్ నీడ్ బి డన్ టు మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ లైఫ్ అనే గోల్ తోనే ఉంది పెద్దగా అభ్యుదయ భావాలు అవన్నీ ఎక్కడో లోపల ఉన్నా కూడా బయటకు మాత్రం దింగ్ ఎప్పుడైతే ముప్పైకి దగ్గర పడుతున్నానో after that i became a little more vocal koordinakala issues meeda gani social issues meeda gani vaati meeda gani naa abhiprayanni ga nirmoha maatangga cheppatam anedi naaku age tho tochindanaalo late bloomer naalo i was just a typical annarayandi naaku akkadha moha maatam kuda ledo anataniki so 37 varaku my life was very uneventful ane cheppal andukane emi ledo cheppalanu financially established ayyamo nri life lo unde రకరకాల టెన్షన్స్ అవన్నీ ఐ ఫెల్ట్ లైక్ నాకు ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చేటప్పటికి అటువంటివన్నీ సెట్ అయిపోయాయి మన లైఫ్ కంఫర్టబుల్ గా అయిన తర్వాత మనం సమాజం గురించి ఆలోచించడంలో అస్సలు తప్పులేదండి మనం ఎదుగుతూ కూడా సమాజం గురించి ఆలోచించవచ్చు మనకి ఏది కరెక్ట్ గా సెట్ అవుతుంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏది కంఫర్టబుల్ గా ఉంటుంది అని ఆలోచించడంలో కూడా తప్పలేదు ఇరవై ఆరు వచ్చేటప్పటికి లైఫ్ బికెమ్ వెరీ కంఫర్టబుల్ ఐ షుడ్ బి థ్యాంక్ అది హార్డ్ వర్క్ అవ్వచ్చు అండ్ నేనున్న నాకు వచ్చిన ఆపర్చునిటీస్ వీటన్నిటి మా ఎన్ఆర్ఐలందరూ కూడా ఎప్పుడు ముందుకొస్తారండి ఏ అవసరం ఉంది ఇక్కడ లోకల్ కమ్యూనిటీలో కానీ ఇండియాలో కానీ అన్నప్పుడు సగం మనసు అక్కడే ఉంటుంది ఇండియా మీదే లైఫ్ కోసం ఇక్కడికి వచ్చాం కానీ అమ్మ నాకు ఇక్కడ పాపం వాళ్ళు చదువుకోవాలనుకుంటున్నారట లేకపోతే వాళ్ళు ఎవరికో పెళ్లికి సహాయం కావాలి తర్వాత తను ఒక విమెన్స్ షెల్టర్ కి కాని ఇంకా రకరకాల వాటికి వాలంటీర్ చేస్తూ ఉండేవారు ఏదైనా నీడ్ వచ్చినప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు బుక్స్ అని కానీ లేకపోతే ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ విలేజెస్ లో కానీ ఇలాంటి రిక్వైర్మెంట్స్ పంపిస్తూ ఉండేది ఫోన్లో చెప్పేది నాకు వీలైనంతగా నా వరకు నేను చేసేదాన్ని అప్పటికి కూడా నలుగురిని కలుపుకోవాలి లేకపోతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి ఇంకొకళ్ళ వరకు తీసుకెళ్ళాలి అనే థాట్ కూడా అంత రాలేదు అప్పటికి ఇంకా మనకి వాట్సాప్లో అవన్నీ ఏం పెద్ద ఎక్కువగా ప్రాచుర్యంలోకి రాలేదు అయితే నా నా వరకు నేను చేస్తూ వచ్చేదాన్ని అయితే కర్నూలు ఫ్లడ్స్ వచ్చాయండి అది రెండు వేల ఏడులో అప్పటి వరకు కూడా వీసా అని గ్రీన్ కార్డ్ అని వీటన్నిటి కోసం నేను అసలు బాగా మొక్కేసేదాన్ని అండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ద అమౌంట్స్ అండ్ ఎలా అయితే ప్రతిదానికి ప్రతి చిన్న నేను దేవుడి మీద భారం వేసేసి చేస్తూ వచ్చేదాన్ని అట్లా నేను వెంకటేశ్వర స్వామికి ఎంతో బాకీ పడి ఉన్నానమాట రెండు వేల ఏడు లో మార్పు మొదలైందండి అండ్ దాట్ వాజ్ కర్నూల్ ఫ్లడ్స్ అమ్మ ఇలానే కాల్ చేసింది ఒక ఒక ఊరు ఊరు మొత్తం లాస్ట్ ఎవ్రీథింగ్ మనం ఏమన్నా చేయగలమా ఎంత అవుతుంది అంటే రెండు మూడు లక్షలవుతుంది అప్పుడు వచ్చిన దాట్ వాస్ ద మోమెంట్ ఇఫ్ ఐ హావ్ టు గో బ్యాక్ అండ్ పిన్ పాయింట్ ఎప్పుడు మార్పు మొదలైంది అంటే రెండు వేల అన్ని ఉన్న ఆ వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు నేను ఇచ్చేదే ఉంది మనుషుల్లోనే దేవుడు ఉంటారంటారు కదా వై నాట్ డూ సమ్థింగ్ అని మహబూబ్ నగర్ అండ్ కర్నూల్ ఆ లో ఒక విలేజ్ మొత్తంకి నేను దేవుడికి ఇద్దాం అనుకున్న అమౌంట్ ని అటు పంపించాలి అని డిసైడ్ అయ్యాం అట్లాగా ఇట్లా ఇన్స్టెంట్ గా ఇకెళ్లటం లేదు నువ్వు పంపించేంత వరకు ఇక్కడ ఆగదు సో ఇది లక్ష్యంలో పని కూడా ఇన్స్టెంట్ గా అమౌంట్ వాళ్ళ దగ్గర లేదు దిస్ ఇస్ స్పెసిఫిక్ ఇది నేను చెప్పాలనుకుంటోంది ఏంటి అంటే ఏం చేశారు అంటే అక్కడ బ్యాంక్ లో లాకర్ లో ఉన్న నా గోల్డ్ తీసుకెళ్లి ఆ గోల్డ్ తోటి లోన్ పెట్టి ఆ ఇమీడియట్ గా అక్కడ కర్నూల్ అండ్ మహబూబ్ నగర్ ఏరియాల్లో ఫ్లడ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సపోర్ట్ గా ఇక్కడ నుంచి మొత్తం అన్ని కుటుంబాలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గౌ గౌత అంటారు కదా గోమసంచి దాని మీద వాళ్ళకి ప్లేట్స్ దగ్గర నుంచి తిండి వస్తువులే కాదు ఎందుకంటే అన్ని కొట్టుకుపోయాయి సో వాళ్ళకి కావాల్సిన ఇంటి సామాన్ల దగ్గర నుంచి మొత్తం లారీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళింది and that changed my total mindset and na life lo strong change ochina moment ade kani aa bhayam okati untundi kadandi naalo kuda undi aa plan pichadappude nenu anukunnanu material goods e ivalsin avasaram ledu kada devudiki nan appatnunchi nenu eppudu tirupati vellena kaali nadakana velthan nadavagaliginanta kaalam i will do that annatu pettukunnna eppudu vellina sare metleki vel ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్షన్ నాలో ఉన్న దాన్ని చేద్దాం తప్పుగా ఇవ్వాలనుకున్నది మాత్రం ఎవరైతే నీ నీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అన్నది అప్పుడు వచ్చింది మార్పు అప్పటి నుంచి ఇంతకు ముందర కూడా కొంత కొంత అమౌంట్స్ నాకు వీలైనంతలో ఇచ్చి వెళ్తున్నాను కెరియర్ బాగా వెళ్తోంది అని దాన్ని కెప్ట్ ఆన్ గోయింగ్ పిల్లలు కూడా పెరుగుతున్నారు తర్వాత వాట్సాప్ లో వచ్చాయి రెండు ఆ టైమ్ లో ఓ రెండు ఎక్కువ వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి ఫార్వర్డ్ మెసేజ్ లని సరదా కబుర్లు చిన్నప్పటి మెమరీస్ టీచర్లను గుర్తు చేసుకోవటం నవ్వుకోవటం అవన్నీ నడుస్తూ వచ్చాయి రెండు వేల పదిహేను లో నా క్లాస్ మేట్ అన్నాడు ఏమనంటే మనలో కొంతమంది సెటిల్ అవ్వలేదు వాళ్ళ పిల్లలు పెరుగుతున్నారు కాలేజీలకు వస్తారు ఇంకొన్నేళ్లలో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి మనం ఏదైనా ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి మనం స్పెషల్ గా దాచక్కర్లేదు వై నాట్ ఒక ఎగ్జాంపుల్ నా మీద కూడా వేసారు నువ్వు రోజు ఐదు డాలర్లు కాఫీకి ఖర్చు పెడతావు స్టార్ ను పోనీ అది తగ్గించుకో వారం రెండు రోజులు తాగు మిగతా అది నీ ఫ్రెండ్స్ కోసం చెయ్యి కాఫీయే కదా చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు అనమాట అయితే మొదట నో చెప్పింది నేనే తర్వాత ఇంకోళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారులేండి కానీ ఎందుకు చెప్పాను నువ్వు అంటే నేను ఒకటే అన్నా మన అందరం పద్నాలుగు పదిహేను గంటలు పనిచేస్తున్నాం నేను నేను ఐటీ మేనేజర్ గా ఉండేదాన్ని అయితే అన్ని గంటలు పనిచేస్తున్నాము రౌండ్ ద క్లాక్ పని చేస్తున్న మన తోటి వయసు వాళ్లే ఇంకా ముప్పైలోనే ఉన్నారు అప్పుడే వాళ్ళ కోసం ఎందుకని ఫ్రీగా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి వైనా వాళ్ళకి ఉన్న స్కిల్స్ ని డెవలప్ చేసుకోవటము లేకపోతే జీరో పర్సెంట్ తోటి లోన్ గా ఇవ్వటము ఏదైనా బిజినెస్ ఎదుర్కొంటాను అంటే తర్వాత కావాలి అంటే వాళ్ళ పిల్లలు నిజంగానే కాలేజ్కి వచ్చినప్పుడు కాలేజ్ ఫీజు కి వాటి మనం పే చేయొచ్చు కదా అంటూ నేను నో చెప్పానండి కరెక్ట్ గా అది రెండు వేల రెండు పదహారు అదే టైం ఫ్రేమ్ కి ఫిబ్రవరిలో మళ్ళీ నాకు లైఫ్ లో ఇంకొక మోమెంట్ అనాలి మన కర్నూల్లాగా ఇదేంటి అంటే పర్సనల్ లెవెల్లో అసలు లైఫ్ ఏంటి అది ఎర్లీ మిడ్ లైఫ్ క్రైసిస్ అనుకోండి ఏదన్నా అనుకోండి కానీ ఇట్ వాస్డన్ నాకు ఇదే అవసరం లేదు ఐ హ్యావ్ టు డూ సమ్థింగ్ ఏదో హెంపీనెస్ ఉంది దర్ ఇస్ సమ్థింగ్ ఐమ్ నాట్ డూయింగ్ రైట్ అనేది నేను ఆఫీస్కి వెళ్ళిపోయి నాకు టూ వీక్స్ సెలవు కావాలి అనేసానండి ఐ మీన్ సెస్పాన్సిబుల్ పొజిషన్ రిపోర్టింగ్ టు మీ తర్వాత బంగ్లాదేశ్ బెలారూస్ అని తర్వాత ఇక్కడ యుఎస్ అండ్ ఇండియాలో కూడా టీమ్స్ ఉండేవి అటువంటి దాన్ని నేను వెళ్ళిపోయి మా వైస్ ప్రెసిడెంట్ తో నాకు రెండు వారాలు సెలవు కావాలి రెండు వారాలు కావాలి అంటే ఇంకా ఏం అనలేదులేండి ఇచ్చారు అప్పుడు ఇంటికి వచ్చి ఆ రోజుకి రాత్రికి రాత్రి నేను ఇండియా టికెట్ కొనుక్కున్నానండి టూ వీక్స్ అమ్మకి కాల్ చేశాను వాళ్ళకి సడన్ గా వస్తున్నాను అంటే ఒక భయం ఉంటుంది కదా అసలు ఏమైంది అని అమ్మాన అంతా ఓకే బట్ మనం కేరళ వెళ్దాం నాకేం హైదరాబాద్ రావాలని లేదు ఐ జస్ట్ మోన్ ఫస్ట్ గోవే నాన్న కూడా సరే లేకపోతే నువ్వు నేను వెళ్ళిపోదాం నాకు అది నేను సోలో ట్రావెల్ చేస్తానండి సో కేరళ వెళ్ళిపోయాం ఆవిడేమో కవితలు రాస్తారు సరే ఆ పున్నమాడ రివర్ బ్యాంక్స్ మీద కూర్చొని దాని కవితలు రాసుకుంటే నేను వారం రోజులు జస్ట్ అక్కడ ఉన్న చెట్టుకున్న ఉయ్యాల ఊగానండి ఐ డి నాట్ ఫైండ్ ఎనీ ఆన్సర్స్ ఇది ఒక ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయింది నాలో నేను అసలు నేను ఎవరిని థాట్స్ కాదు కానీ అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనే క్వశ్చన్ మొదలైంది ఇంతేనా ఎంతసేపు పిల్లలు హోంవర్క్స్ చేశారో విచ్ ఈజ్ ఇంపార్టెంట్ పిల్లల చదువు ఈజ్ ఇంపార్టెంట్ పిల్లల గ్రోత్ ఓవరాల్ గ్రోత్ ఇస్ ఇంపార్టెంట్ మన కెరియర్ ఇంపార్టెంట్ కానీ is that all life is about an it sare relax ay poyanu kada malli office madalu appudandi that when that's when answer dorikindi oka roju raat call vachindi malli amma nunchi naa best friend dad antan kaani amma naa each change lo naa life lo and naa thought process lo change ochina prathi event lo amma hastha undi teliyakunda i mean she was there రైట్ అట్లా నా అమ్మ కాల్ చేసింది ఆ రోజు గురువారం అనుకుంటే రాత్రి పదింటికి పనులు అన్నీ అయిపోయాయి ఆ రోజు బాటల్ స్లీప్ కాల్ చేసి బాసిత్ నగర్ తాండా అనే ఒక పల్లెటూరుంది ట్రైబల్ ఏరియా ఖమ్మం జిల్లాలో అక్కడ పిల్లలకి ఎవరికి నోట్ కావాలట రెండు మంది ఉన్నారంట సరే ఎంత అవుతుంది అని అడిగాను ఏదో అమౌంట్ చెప్పారు నేనన్నాను సరే ఇస్తాను And then I think I donated to something else. I wanted to see, I wanted to see, I wanted to see, my friends too. I went back to the same WhatsApp group. I wanted to help my friends with that group. I went back and said, I said, I want to do this at school. I said, I want to do this at home. I said, yes, already. I said, yes, that's what I have. I did a great phone call. And that phone call changed my life. What did I say? I said, I wanted plates to get my plates. అన్నారు అప్పుడు నేనేం అడగాను నాకు తెలియకపోతే క్లేప్స్ ఏంటి ఒక స్కూల్ కి నేనేమన్నాను ఎన్న అడుగుతారు ఇందాక ఒకటిస్తానన్నాను కదా ఎన్నడుగుతారు అని చాలా రాష్ గా జవాబు చెప్పి నేను ఫోన్ పెట్టేశాను పొద్దునే ఆఫీస్ కి నేను ఒక పాతిక మైల్ డ్రైవ్ చేయాలి డ్రైవ్ చేస్తుంటే అమ్మకి కాల్ చేసి సారీ చెప్తాం అలా రూడ్ గా మాట్లాడాను అని అసలు ఇంతకేంటి క్లేప్స్ ఏంటి అమ్మ రెండు మంది పిల్లలకి గాను నలభై ప్లేట్స్ మాత్రమే ఉన్నాయి చాలా మంది పిల్లలు ఖాళీ కడుపు తోటి స్కూల్ కి వస్తారు స్కూల్ క్యాంపస్ లోనే భోజనం వంట జరుగుతూ ఉంటుంది ఆకలి తట్టుకోలేక ఇద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయలేక ప్లేట్స్ లేవు దట్స్ రైట్ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒకటే ప్లేట్ లో ఒకేసారి తింటారు అయ్యో అవునా అయితే మరి నేను ప్లేట్స్ కూడా చూద్దాము అని లేదు టీచర్ నువ్వు చెప్పి పిల్లల్ని అడిగారు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళని టీచర్ అడిగారు ఎయిత్ క్లాస్ వాళ్ళని వాళ్ళు మరి నోట్బుక్స్ కాని ప్లేట్స్ కానీ ఏదో ఒకటి ఇస్తామన్నారు అంటే పిల్లలు లేని పిల్లలండి అండి ఆ ఆకలితో వస్తారు కి సగం కడుపు నిండి ఇంటికి వెళ్తారు అటువంటి పిల్లలు మాకు నోట్బుక్స్ కావాలి మాకు చదువుకోవాలని ఉంది దట్స్ ఇట్ దాట్ చేంజ్డ్ మై లైఫ్ ఆస్ ఐ నో ఇట్ ఈ నాలుగేళ్లలో అసలు ఎందుకు నేను రాత్రిం ఆ ఈ ప్యూర్ కోసం అని పనిచేస్తూ ఉంటాను ఏం చేయగలం స్కూల్ కి ఆ స్కూల్ మీద ప్రేమ వచ్చేసింది ఆ పిల్లలు మన పిల్లలు అనిపించేసారు సడన్ గా అప్పటివరకు ఎవరో కూడా తెలియదు ఆ పిల్లల ఫోటోలు చూడలేదు మళ్ళీ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవన్నీ కూడా కావాలట బిల్డింగ్ కొన్ని రూఫ్ లీక్ అవుతోంది బిల్డింగ్ పెయింట్స్ లేవు అనకూడదు కానీ భూత్ బంగ్లాగా ఉందండి అప్పటికి స్కూల్ అది ఎలక్ట్రిసిటీ లేదు ఇది లేదు సరే అందరం తలా కొంత వేసుకుందాం మనకి తెలిసిన ఇన్నర్ సర్కిల్లో ఎవరినైనా కూడా అందరినీ అడిగి తీసుకొని చేద్దాం అప్పటికి కూడా ఒక సంస్థ లాగా పెట్టాలి అన్న ఆలోచన లేదు అంత థాట్ లేదు బిజీన్ ఆర్ లైఫ్ కదా అంత అయిపోయిన తర్వాత అక్కడ పనిచేస్తున్న టీచర్ వాళ్ళ వైఫ్ ఇంకా లోపలికి ఏజెన్సీ ప్రాంతంలో రింగిరెడ్డి పల్లి అని చెప్పి అక్కడ పనిచేస్తారు అక్కడ కోయ తెగ చెందిన పిల్లలు చదువుకుంటారు ఇరవై ఏడు మంది ఆవిడొచ్చి మాకసలు ఏమీ లేవు మాకు కూడా కొంత హెల్ప్ చేస్తారా అని అడిగారు తర్వాత హెడ్ మాస్టర్ గారు అక్కడ హెడ్ మాస్టర్ గారు వచ్చి ఇంకొక మాట అన్నారు తల్లి పిల్లలకి పైన వేసుకుంటే కింద వేసుకోవడానికి లేదు కింద ఉంటే పైనకి లేదు నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా ఏమన్నా చెయ్యండి పిల్లలకి చాలా అమాయకులు ఆ తల్లిదండ్రులు వీళ్ళు ఫస్ట్ జనరేషన్ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు అని మళ్ళీ మన వాట్సాప్ గ్రూప్ ఇలా చాలా మంది అడుగుతున్నారు మరి అప్పుడు అనుకున్నాం కదా ఒక ట్రస్ట్ లాగా ఏదైనా పెడదామని అంటే మేము ఆర్థికంగా సాయం చేయగలుగుతాం కాని కొందరు అన్నారు అందరం విఆర్ అట్ ద పీక్ ఆఫ్ ఆర్ కెరియర్స్ ఇప్పుడు అంత టైం స్పెండ్ చేయలేమో కానీ ఇప్పుడు అంత టైం స్పెండ్ చేయలేమేమో అని అన్నారు కానీ కొంతమంది ముందుకు లెట్స్ డూ ఇట్ అని మేం పేరు పెడతాం మామూలే కదన్న ఫ్రెండ్స్ తోటి మనం మాట్లాడుతున్నప్పుడు చిన్నపిల్లలం అయిపోతాను కూడా అంటే చాలా మంది ద్రోణ అని పెడతాం అన్నారు నేను అన్నాను ఏకలవ్యుడి తంబ్ అడిగారు మనమేమో ట్రైబల్ పిల్లలకు చేద్దాం అనుకుంటున్నాం అసలు సమంజసమేనా అంటే వాదించారు నేను అన్నాను అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలది అప్పటికి నాకు విషయం లేదండి ఏం చేద్దాం అంటే ఎడ్యుకేషన్ ఇలా పిల్లలకు హెల్ప్ చేద్దామనే కానీ గ్లోబల్ ఆర్గనైజేషన్ అయిపోతుంది నాలుగేళ్లలో అనే ఐడియా అప్పటికీ లేదు మరి నేను అన్నాను ప్యూర్ అని పెడదాం ఎన్నో పేర్లు ప్యూర్ అని పెడదాం అనేసి కొంచెం అలిగినట్టుగానే మీ ఇష్టం మరి అనేసి పెట్టాను పొద్దున లేచేసరికి అందరికి అందరు కూడా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ పేర్లోనే మా విజన్ అండ్ మిషన్ తెలిసిపోతుంది మేమందరం కూడా మా లైఫ్ స్టైల్ అలానే కంటిన్యూ అవుతుందండి చాలా మంది అంటారు మీరు ప్యూర్ అంటే నేనంటాను ఏ మనిషి కూడా ప్యూర్ అనేది రిలేటివ్ బర్డ్ మా లైఫ్ స్టైల్ మాకుండే మా లోపాలు లోటుపాట్లు రకరకాలుంటాయి కానీ ఏదైతే పిల్లలకు హెల్ప్ చేయాలి అన్న ఇంటెన్షన్ ఉందో అది మనం ఫస్ట్ నుంచి కూడా ఏమన్నామంటే ఇచ్చిన ప్రతి పైసా ఆ పిల్లలకే వెళ్ళాలి అందరం కూడా వాలంటీర్స్ అదే చెప్తాను అంటే మనం తప్పదు కాబట్టి సీఈఓ అని ఫౌండర్ అని ఇలా టైటిల్స్ ఉంటాయి కానీ విఆర్ ఆల్ వాలంటీయర్స్ ఎవరు డైరెక్టర్స్ ఉండరు అందరూ జాబ్స్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్రీ టైం ఫ్రీ టైమ్ చేస్తున్నారు అనే కన్నా కూడా టైం ని ఫ్రీ చేసుకొని చేస్తున్నారండి అందరికీ కూడా పిల్లలు వాళ్ళ సంసారాలు ఉద్యోగాలు ఉన్నాయి సో మేము ఏడుగురం మొదలు పెట్టాం ఇది కలిసి ఇండియాలో అండ్ యుఎస్ లో కూడా సేమ్ పేరు తోటి రిజిస్టర్ అయింది రెండు దగ్గర రిజిస్టర్ అయింది ఇండియాలో అండ్ యుఎస్ఏలో మార్చి పదిహేడు అంటే ఫిబ్రవరిలో నేను అలా సెలవు పెట్టి పరిగెత్తి వెళ్ళిపోయి అక్కడ రివర్ ని చూస్తూ కూర్చొని వచ్చి ఆన్సర్స్ దొరకక మార్చి పదిహేడుకి నెల కూడా తేడా Different slaves. Hmm? So everything came about that fast. So pub, uh, public schools, government schools, there are infrastructure gaps. When people get older, they get older. They get older schools. They don't have to face issues. They don't have to face poverty. They don't have to face poverty. There is abuse. There is all kinds of burden that comes with poverty. స్కూల్కి వస్తున్నారు స్కూల్ తెరిచాక అంటే అబ్బా సెలవులు అనుకుంటూ వెళ్లే పిల్లలకన్నా కూడా అయ్యో నా చేతిలో నోట్బుక్ లేదో పెన్ లేదో ఇప్పుడు నేను ఎలాగా షేమ్ కూడా చేస్తారండి ఏంటి ఈ ఇయర్ కూడా కొనుక్కోలేదా అన్న టైప్ లో అనుకోకుండా వచ్చేస్తుంది మాటలు పక్క పిల్లల నుంచి కానీ టీచర్ల నుంచి కానీ రైట్ సో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఆ షోల్డర్స్ మీద ఎంతో బరువు ఉంది కాబట్టి కానీ అందులోనే చాలా మటుకు ఈ చదువుతోటి చదువున ఒక వెపన్ గా వాడుకొని ఈ పావర్టీ లో బయటపడాలి అనే ఆశయాలు ఉన్న పిల్లలు కూడా ఉన్నారు కొంతమందికి ఆశ చదువుకుంటే ఇందులోంచి బయటపడచ్చు అని అనే ఉంది అలాంటి పిల్లలకి స్కూల్ ని ఒక సేఫ్ హేవన్ లాగా లేకపోతే ఒక క్వాలిటీ లర్నింగ్ ఎన్వైర్న్మెంట్ గా ఎందుకు మార్చకూడదు అనే ఉద్దేశంతోనే ప్యూర్ రెండు వేల లో స్టార్ట్ చేశాం అయితే అప్పుడు ఆ క్షణంలో ఐ హెయిన్ గోల్స్ అంబిషన్స్ లేవని దిస్ ఇస్ మై గోల్ ఎంత మంది పిల్లలకి నేను హెల్ప్ చేయగలను అనైతే నేను ఈ ప్యూర్ అందరిది అంటుంటానండి ఇది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే నేనేంటి ఎక్కడైతే నీడు ఉందో ఎక్కడైతే ప్రేమ ఉందో నేను డబ్బుని ప్రేమ అంటున్నానండి ఈ ప్రేమ తోటి ప్రేమగా ఇచ్చిన ఆ డబ్బుని కరెక్ట్ పర్సన్ కి చేర్చగలగాలి దట్స్ వాట్ ప్యూర్ ఇస్ ఆల్ అబౌట్ అండ్ మనము లేట్ గానే స్టార్ట్ చేసాము అంటే అప్పటికి చాలా మంది ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటున్నాం కానీ మనకి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఎలా కాన్ఫిడెన్స్ పెంచాలి సోషల్ మీడియా అలానే వాట్సాప్ నెట్లయితే వాడాము ఫేస్బుక్ అప్పటి వరకు నాకు పబ్లిక్ గా పోస్ట్ పెట్టచ్చని కూడా తెలియదండి ఐ లవర్ ట్రైడ్ ఇట్ ఎప్పుడు కూడా నాకున్న మూడు వందలు మంది కోవర్కర్స్ కజిన్స్ ఫ్రెండ్స్ వీళ్లతో మాత్రమే కనిపించేటట్టు అప్పుడప్పుడు పోస్ట్ పెట్టేదాన్ని మై లైఫ్ ని ఓపెన్ చేసేసాను పబ్లిక్కి అలానే అవసరం వస్తే ఇన్నర్ సర్కిల్ ని అప్రోచ్ అవ్వచ్చు కానీ బయట వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే దట్ ఈస్ అ విన్ అని నా అభిప్రాయం అప్పుడు అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళామండి అండ్ దాట్ కేజ్ పీపుల్ కాన్ఫిడెన్స్ అందరూ అంటుంటారు మేము కూడా అక్కడే ఉండి ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అవుతోంది అయితే డిసెంబర్ రెండు వేల పదహారులో అప్పటికి ప్యూర్ స్టార్ట్ చేసే ఎనిమిది నెలలు అవుతోంది నేను ఇండియా బయలుదేరాను అప్పటికి డెబ్బై స్కూల్స్ అది గోల్ గా పెట్టుకున్నాం కదా వీ హ్యావ్ టు లెట్ ద నెంబర్స్ స్పీక్ చెప్పింది చెప్పినట్టు చేస్తాం అనేది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తూ వస్తున్నాం సో అందుకని ఎనిమిది నెలల్లోనే అంత కొత్త ఆర్గనైజేషన్ డెబ్బై ఐదు స్కూల్స్ లో కావాల్సిన అవసరాలు తీర్చగలిగా డిసెంబర్ లో వెళ్లాను వరంగల్ తీసుకెళ్తున్నారు ఖమ్మం ఏజెన్సీ ఏరియా తీసుకెళ్తున్నారు అన్ని తీసుకెళ్తున్నారు ప్రతి ఫ్యూ కిలోమీటర్స్ కి ఒక స్కూల్ కనిపిస్తుంది చాలా పాతగా రంగులు వెలిసిపోయి చూడటానికి చాలా సాడ్ గా అనిపించింది నేను ఏదో చేసేస్తున్నాను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నాను ఇంత నీడు ఉంది ఇక్కడ అసలు నేనేం చేస్తున్నాను అని కళ్ళు మూసుకొని కూర్చున్నాను కారు వెళ్తోంది ఎన్నో ఒక రోజులో నాలుగైదు స్కూల్స్ వెళ్ళినట్టున్నాం అప్పుడు అనిపించింది పిల్లల్ని చూశాను పిల్లలు వాళ్ళ నాభమొహాలతోటి చక్కగా అప్పుడు అనిపించింది నేను డ్రాప్ ఇన్ ద ఓషన్ డ్రాప్ ఇన్ దోషన్ అనుకుంటున్నాను ఆ డ్రాప్ కొన్ని వందల మంది పిల్లలు ఆ పిల్లల అవసరాన్ని నేను అలా నెగ్లిజబుల్ అన్నట్టు ఎలా మాట్లాడగలిగాను తప్పు కదా నేను కరెక్ట్ చేసుకున్నాను మనకు వీలైనంతగా అందరితో పాటు చుట్టూ చాలా ఎన్జిఓస్ గవర్నమెంట్ అందరూ పనిచేస్తున్నారు వాళ్ళతో పాటు మనం కూడా మనకు చేయగలిగినంత అనుకుంటున్నాం వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను ఏంటి ఇండియాలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది అని మరి నేను చూసిన ప్రతి స్కూల్ లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు అంటే అప్పుడు అన్నారండి రోజు ఒక పూట సరిగ్గా భోజనం కరెక్ట్ గా ఇంట్లో తినలేని కుటుంబాలు కూడా మగపిల్ల వాడిని ప్రైవేట్ స్కూల్ కి ఆడపిల్లని అన్ని ఫ్రీ అని చెప్పి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి కానీ గవర్నమెంట్ స్కూల్కి కానీ పంపిస్తారు అందుకని ఆడపిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఓకే అప్పుడు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ నాకు ఆడపిల్లలకి మనం ఏం చేయగలం తర్వాత ఆడపిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మన ప్యూర్ ఎడ్యుకేషన్ ఫోకస్ కదండి ఆ ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేయటానికి కానీ స్కూల్ వరకు రావటానికి కానీ మధ్యలో ఎన్నో హర్డల్స్ ఉన్నాయి అవన్నీ నేను ఆన్ ద జాబ్ నేర్చుకుంటున్నట్టే ఉండను నేను అక్కడ కూర్చొని రీసెర్చ్ చేయలేను తర్వాత ఉరుకులు పరు పరుగుల మీద చేస్తూనే ఉన్నా ప్రాజెక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ మన స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కదా అప్పుడు మెన్స్ట్రల్ హైజీన్ ఇప్పుడు జర్నలిస్ట్ కానీ టీచర్స్ కానీ లేకపోతే ఆ ఊర్లో పెరిగిన వారు కానీ అలాంటి వాళ్ళ నుంచి మనకు రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి బేసిక్ గా రిక్వైర్మెంట్స్ వచ్చేది బెంచెస్ ఇవ్వమని నోట్బుక్స్ ఇవ్వమని సైన్స్ ల్యాబ్ అని ఇవన్నీ మన మెయిన్ స్కోక్ అవి చేస్తు వచ్చాం సైన్స్ ల్యాబ్స్ సెట్ చేసాం డిజిటల్ క్లాస్ రూమ్స్ సెట్ చేసాం వర్చువల్ క్లాస్ రూమ్స్ సెట్ చేసాం ఇవన్నీ డైరెక్ట్ గా ఎకడమిక్స్ మీద వచ్చేవి ఇన్ గా చదువులో వెనకబడటానికి కొన్ని కారణాలున్నాయి మీ దృష్టిలో పిల్లలు పరోక్షంగా చదువులో వెనకబడడానికి కారణాలు ఏంటి అవి సింగిల్ పీరియట్ హోమ్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఇట్లా పీరియడ్ పవర్టీ అయి ఉండచ్చు అసోసియేటెడ్ విత్ పీరియడ్స్ అయి ఉండొచ్చు వాళ్ళ రీసోర్సెస్ అనే అందుకని మీన్స్ ప్యూర్ ఫెమ్ మన ప్రోగ్రామ్ ని మన ప్రోగ్రామ్స్ ఏవైతే డిజైన్ చేసుకున్నామో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ని బట్టి లేకపోతే అబ్జర్వేషన్ బట్టి మనం డిజైన్ చేసుకున్నవే అయితే ఎనభై మంది ఆడపిల్లలకి ఇప్పటి వరకు వర్క్ షాప్స్ చేసాం వాళ్ళకి ఎలా శుభ్రంగా ఉండాలి ఉన్న రీసోర్సెస్ తోటి పీరియడ్స్ ని ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అసలు చదువుకి ఆటంకం కలగటానికి అసలు పీరియడ్స్ అనే ఇంత న్యాచురల్ బయలాజికల్ ప్రాసెస్ అడ్డు రాకూడదు మాన చాలా ఈజీ అండి కానీ ప్యాడ్స్ లేవు ప్యాడ్స్ ఉన్నా స్కూల్కి వస్తే రన్నింగ్ వాటర్ ఉండదు బాత్రూమ్స్ లో పడేయాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో స్కూల్ ఇక్కడ ఉంటే ఎక్కడో అందరికి కనిపించేటట్టు ఓపెన్ గా ఉంటాయి బాత్రూమ్స్ అంటే ఇవన్నీ కూడా మీరు ఆ స్కూల్కి వెళ్లాక ఆ పిల్లలతో మాట్లాడేటప్పుడు వాళ్ళ నీడ్స్ ని అర్థం చేసుకుని ఇమ్మీడియట్ గా మీరు ప్రాజెక్ట్స్ గా తీసుకుంటా ఉంటారు అంతేనా మీరు అన్నట్టుగా మీరు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ పాయింట్ చెప్పారు పిల్లల అవసరాలని అబ్జర్వ్ చేసే మన ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి సో పాల్స్ పడేయటానికి ఇన్సులరేటర్స్ అక్కడ బాత్రూమ్ ఏరియా పక్కన వాళ్ళకి చాటుగా అక్కడే పడేసేటట్టు అవి టెన్ గ్రామ్స్ ఆఫ్ యాష్ కింద తయారైపోతుంది బూడిదగా మారిపోతాయి తర్వాత వెండింగ్ మెషిన్స్ ప్యాడ్స్ ఇవ్వటానికి తర్వాత టాయిలెట్స్ ని రిపేర్ చేయటం టాయిలెట్స్ కి రన్నింగ్ వాటర్ వచ్చేటట్టు చేయటం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చదువుకు సంబంధించినవి చదువుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కూడా ఉండవు చాలా వరకు బ్యాగ్స్ లేని స్కూల్కి రావాలి ప్యాడ్ మార్చుకోవాలి స్కూల్కి వచ్చి ప్యాడ్ ఎక్కడ పెట్టుకొని తెచ్చుకుంటుంది చున్ని కింద లోపల సేఫ్టీ పిన్ తోటి పెట్టుకొని దాచుకొని తెచ్చుకుంటున్నారు మన ఆడపిల్లలు అంటే చదువుకోవాలని వాళ్ళకి ఎంత ఆశ ఉంది చూడండి మనకి మనం ఏం చేయగలం వాళ్ళకి అనే ఉద్దేశంతో ప్యూర్ ఫెమ్ అని మనం స్టార్ట్ చేసుకున్నాం ఒక ప్రోగ్రామ్ ఇట్లా అనేక రకాల ప్రోగ్రామ్స్ అలానే స్కూల్ కి వచ్చిన పిల్లల్లో కొంతమందికి పేరెంట్స్ ఉండరు లేకపోతే ఒక సింగిల్ పేరెంట్ ఉంటారు పేరెంట్స్ ఫోకస్ అంతా ఆ రోజుకి ఆ రోజు గడుస్తుంది భోజనం అనే ఫోకసే ఉంటుంది ఆ పిల్లలకి ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేసావా అనే ఓపిక కూడా ఉండకపోవచ్చు పేరెంట్ అందులోంచి వచ్చింది ఈవినింగ్స్ ట్యూట్రింగ్ స్కూల్లోనే పిల్లలకి కాస్త స్నాక్స్ అది పెట్టేసి స్కూల్ అయ్యాక అక్కడ చదువు చెప్పి పంపించేటట్టు అలానే బాగా పెద్ద వయసు ఉన్న అమ్మమ్మో నాన్నమ్మో ఒకరు ఇంకెవరు ఉండరు లైఫ్లో కొంతమంది పిల్లలకి అటువంటి పిల్లలకి లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్యూర్ స్పాన్సర్షిప్స్ అని అట్లని కాలో చేయో మన యాక్సిడెంట్లో పోతూ ఉంటాయి కొంతమంది పిల్లలకి దాంతో ఎంతో బాగా చదువుతున్న పిల్లలు కూడా అప్పుడు వెనక పడతారు ఎందుకంటే స్కూల్ వరకు దిగబెట్టే ఉండరు స్కూల్కి వచ్చాక అక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళటానికి సాయం కావాలి కదండి సో అటువంటి పిల్లలు అయితే పాటు ఎదిగే బయోప్రాసెటిక్ లిమ్స్ పెట్టడం తర్వాత ఇంకొంచెం కాలేజ్ పిల్లలు వాళ్ళకి పవర్ ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ ల్యాప్టాప్స్ ఇవ్వటం అలానే ఆ విజువలీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి స్కిల్ సెంటర్స్ అని అన్ని కూడా అనేక రకాల ప్రోగ్రామ్స్ అండి నాలుగేళ్లల్లో మనకు వచ్చిన సపోర్ట్ ఎలా ఉంది అంటే స్పాన్సర్స్ నుంచి మేము వి హ్యావ్ ద లగ్జరీ అనే అనాలి నేను టు గో అండ్ డిజైన్ దీస్ ప్రోగ్రామ్స్ రకరకాలు సోషల్ పిల్లలకి అట్లాగనే కొన్ని ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వచ్చిందండి ఏంటి అంటే తల్లికి ముప్పై ఐదేళ్లు తండ్రి చనిపోయారు ఆర్థిక ఇబ్బందులతోటి వాళ్ళు రైతు కుటుంబం వాళ్ళ అబ్బాయి ఏదైనా చదివించగలమా అని అందులో ఒకటే క్వశ్చన్ వచ్చింది తల్లి చిన్నది ఎన్ని రోజులు మనకు తను ఎవరి మీదైనా డిపెండ్ అవుతుంది రేపు కొడుకు మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆవిడకి వై నాట్ మేక్ అవర్ ఇండిపెండెంట్ ఇది చూడండి వాళ్ళ అబ్బాయి ఎడ్యుకేషన్ గురించే అప్పటి వరకు మనం ఎడ్యుకేషన్కి డబ్బులు ఇచ్చేసేయచ్చు మన స్కోప్ అది కానీ పిల్లల అవసరాల నుంచి కుటుంబాల అవసరాల నుంచి కూడా మన ప్రోగ్రామ్స్ డిజైన్ అవుతున్నాయి లక్స్ ఆవిడ ఆవిడకు ఒక కిరాణా షాప్ పెట్టిద్దాం తన పిల్లవాడిని కానీ చదివించుకుంటుంది కదా ఆ బాబులో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది కదా అన్న ఇట్లా అనేక రకాల ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ అండి అట్లాగనే ఆర్ఫనేజెస్ చాలా మందికి మంచి ప్రేమ ఉంటుంది పిల్లల్ని చూసుకోవాలి అని కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది ఆర్ఫనేజెస్ కి అదే అంటాను ప్రేమతో నిండిన ఇల్ హోమ్స్ అంటుంటావు కదా చిల్డ్రన్స్ హోమ్స్ అని ప్రేమ అన్నం పెట్టదు ప్రేమ బుక్స్ కానీ క్లోత్స్ కానీ ఆ ఒక్క చిన్న చిన్న లోటే ప్రేమ ఈజ్ మేడ్ రైట్ ఇది ఏదైతే వాళ్ళ దగ్గర లేదో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో నలుగురం తలా కొంచెం వేసుకొని హెల్ప్ చేస్తే ఆ పిల్లలు మంచి ఏమంటారు లవింగ్ హోమ్ లో పెరుగుతున్నారు వై నాట్ సపోర్ట్ దమ్ అని ప్యూర్ హొరైజన్స్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం రెండు ఆర్గనైజెస్ అడాప్ట్ చేసుకున్నట్టు స్కూల్స్ ఎలా అయితే అడాప్ట్ చేసుకుంటున్నామో స్కూల్ నీడ్స్ ఎట్లా అయితే అడాప్ట్ చేసుకుంటున్నామో ఇది కూడా అర్ధ ఆకలితో పడుకున్న పిల్లలు రేపొద్దున స్కూల్కి వెళ్ళి చదువుతారు అసలే ఎవరు లేని పిల్లలు మనం మాత్రమే ఉన్న పిల్లలు వీళ్ళు హొరైజన్స్ ప్రోగ్రామ్ తర్వాత స్పాన్సర్షిప్స్ ప్రోగ్రామ్ లో కూడా ఈ రెండు ఆర్ఫినేజెస్ ని మన ఫుల్ బాధ్యత అలా అంటే వంట గ్యాస్ బిల్ దగ్గర నుంచి అన్నట్టు మిగతా ఆర్ఫినేజెస్ లో వాళ్ళకి ఏవైతే స్పెసిఫిక్ నీడ్స్ ఉంటాయో చదువు కానీ భోజన వసతి కానీ వాటికి మనం సపోర్ట్ చేస్తూ వచ్చాం అంతా పిల్లల చుట్టూ తినండి పిల్లల అవసరాల మనం డిజైన్ చేసుకున్నాం ఇప్పటికీ ఐదు స్కూల్స్ ని రీచ్ అయ్యామండి మెయిన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ వెస్ట్ బెంగాల్ అవునండి ఉత్తరప్రదేశ్ లో కూడా అంటే ప్యూర్ ఇండియాలో మాత్రమే సేవలు కాదండి ప్యూర్ మనకి యుఎస్ఏ ఇథియోపియా ఉగాండా నేపాల్లో కూడా అంటే ఇండియాలో చేస్తున్నంత చేయకపోయినా మనము ఇథియోపియాలో ఆరు మంది ఆడపిల్లలతో పనిచేస్తున్నాం అలానే పార్ట్నర్ ఎన్జిఓస్ ఉంటాయి కదా వాళ్ల ద్వారా ఉగాండా నేపాల్లో కూడా ఆడపిల్లల చదువు కోసం తర్వాత యూత్ పవర్ ఇందాక ఫస్ట్ లో చెప్పుకుందాం చూడండి వైట్ గా ఉండేదాన్ని తర్వాత ఇవే అయితే పిల్లల్లో ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది మనకు నేర్పించడానికి వాళ్ళలో ఎంతో ఉంది అన్న ఉద్దేశంతో ప్యూర్ యూత్ అని స్టార్ట్ చేసామండి ఇది అమెరికాలో ఉన్న ఆరో తరగతి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లలతోటి వాళ్లే రన్ చేసుకుంటారు వాళ్ళలో ఉన్న ఐడియాస్ బయటకు రావాలి వాళ్లే స్ట్రాటజైజ్ చేయాలి ప్లాన్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి ఈ సేవా భావం అందరిలో ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అని కానీ ఈ సర్వీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ అవ్వాల్సిన అవసరం లేదు మన లైఫ్ స్టైల్లోకి పార్ట్ అవ్వాలి అది చిన్నపాటి నుంచే మనం ఇన్కల్కేట్ చేయచ్చు అని తోటి ప్యూర్ యూత్ అని స్టార్ట్ చేసాం మనకి అందులో కొంతమంది మెంటోర్స్ తర్వాత కొంతమంది అడల్ట్స్ కూడా వాలంటీర్ చేస్తారు పిల్లలకు హెల్ప్ చేస్తూ అందరినీ కలుపుకుంటే మనకి మూడు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు యుఎస్ఏలో మొన్నే మా క్వార్టర్లీ మీటింగ్ అయ్యిందండి యూత్ లోటి మూడు మంది జాయిన్ అయ్యారు ప్రౌడ్ మూమెంట్ ప్రౌడ్ మూమెంట్ అంతమంది మన యూత్ ఉన్నారు అని కాదు అంతమంది మనకి హెల్ప్ చేసేస్తున్నారు అని కూడా కాదు అంతమంది ఎంతో నిస్వార్థంగా ఓన్ చేసుకొని కొన్ని గంటలు తరబడి పని చేస్తున్నాయి ఈ పిల్లలు తర్వాత వీళ్ళు పిల్లలు అయి ఉండి అక్కడ పిల్లలతో పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి అసలు ఆ హ్యూమన్ కనెక్షన్ చూసి చాలా ప్రౌడ్గా అనిపించింది అండి చాప్టర్స్ అండి ఎనిమిది తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో అరకులో ఒక స్కూల్ ఉందనం లేకపోతే ఏజెన్సీ ప్రాంతం ఇటు తెలంగాణలో ఏదో స్కూల్ ఉందనో లేకపోతే ఎక్కడో ఒక పిల్లలు ఆడపిల్లలు గాని మగపిల్లలు గానీ ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్నారు స్కూల్ కి సైకిల్స్ ఇవ్వాలి మనం ఇప్పటికే ఐదు సైకిల్స్ ఇచ్చింటాం అండి ఉంది పిల్లలు ఎనీ నీడ్ అండి రైట్ సో ఇటువంటి ప్రాజెక్ట్స్ ని వాళ్ళకి ఇచ్చేస్తాం పిల్లలకి దే ఓన్ ఎట్ క్లబ్స్ కి వాళ్ళు దాన్ని అంత అర్థం చేసుకుంటారు అసలు ప్రాబ్లం ఏంటి దానికి సొల్యూషన్ వెళ్తున్నారు ఆ సొల్యూషన్ ఏం కావాలి అసలు ఆ రూట్ కాజ్ ని ఎలా మనం అడ్రస్ చెయ్యాలి అని చెప్పి ఎందుకు ప్రాబ్లం వచ్చింది దాన్ని రూట్ రూట్ అనాలిసిస్ చేసుకుంటూ దానికి సొల్యూషన్స్ ఇస్తూ పిల్లలే ఎంపవర్ అయ్యేలాగా మీరు చేస్తున్నారు అనమాట ఇదేదాన్ని మీరు చేస్తుంది ప్యూర్ యూత్ అవునండి అవునా వాళ్ళు ఇన్నోవేట్ చేయాలి కాన్సెప్టైజ్ చేయాలి అనాలైజ్ చేయాలి అనాలిసిస్ అయిన తర్వాత మనకి చాలా మంది పిల్లలు పేపర్ సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఫోకస్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి ఒక ఫోకస్ గ్రూప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే వర్చువల్ క్లాస్ రూమ్స్ ఇక్కడ నుంచి అక్కడికి కనెక్ట్ అవుతారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చేస్తున్నారు కోయచులక ఇంకా కొన్ని ఊళ్ళల్లో కొంతమంది ఏమో ఈ పీరియడ్ పవర్టీ మీద ఓల్డ్ రీసెర్చ్ మనకి పేపర్ సబ్మిట్ చేయటం వాళ్ళు చేస్తారు రీసెర్చ్ మీద ఇట్లా తర్వాత సమ్మర్ లో ఇంటర్న్షిప్ మొత్తం ఐటీ ఒక ప్రాజెక్ట్ ని ఎన్ టు ఎన్ ఎట్లా రన్ చేయాలి అనేది నేర్చుకున్నారు సో వాళ్ళు నేర్చుకోవటం వాళ్ళకు వచ్చింది నేర్పించటం ఇది ఒక లీడర్షిప్ ప్రోగ్రామ్ అండి దట్స్ వాట్ వీ కాల్ ఇట్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ మొదట్లో కూడా ఫస్ట్ ఎప్పుడైతే ప్యూర్ యూత్ అనేది మనం స్టార్ట్ చేసామో అప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద ఒక బాబు ఇప్పుడు హార్వర్డ్ వెళ్ళాడు వాడు ఒక టెన్ పేజ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాన్ని ఆధారంగానే మనం నూట స్కూల్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేసాము అప్పుడు పిల్లల చాలా పొటెన్షియల్ ఉందండి అండ్ వీ ట్రై టు ట్యాప్ దట్ ఇవన్నీ కాకుండా మన వీధి బాలు సో పిల్లలతో కలిసి పనిచేయడం ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళ అవసరాలు వాళ్ళ అభివృద్ధిని అంతకు ముందు కంటే ప్యూర్ ఇచ్చిన సదుపాయాలు కానివ్వండి ఆసరా కానివ్వండి ప్రోత్సాహం కానివ్వండి దాని తర్వాత వాళ్ళ పిల్లల్లో ఎలాంటి మార్పును చూస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీకు మీరు చేస్తున్న పని మేకు సాటిస్ఫాక్షన్ ఇస్తా ఉంది కదా ఎలా ఉంది ఒకసారి చెప్తారా ఎక్కడైతే మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము అక్కడ ఇమీడియట్ రిజల్ట్స్ కనిపించవండి అంటే ఇమీడియట్ గా పిల్లల మొహం మీద నవ్వు చిరునవ్వు అవి చూసి మనం ఆనందపడటమే కానీ ఇక్కడ కొంత సైన్స్ ల్యాబ్స్ కానీ అవి చేసిన చోట ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ వాళ్ళకి ఇంకొక మీడియం ఆఫ్ లర్నింగ్ దొరుకుతుంది అంతే ైట్ ఇంకో మోడ్ ఆఫ్ లర్నింగ్ కానీ ఇమీడియట్ ఇంపాక్ట్ మాకు కనిపిస్తుంది ఆర్ఫినేజెస్ ని మేము సపోర్ట్ చేసినప్పుడు పిల్లల మొహంలో కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ కానీ డైరెక్ట్ గా వాళ్ళ ఎకడమిక్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ ఉంది కాంగ్రెస్ అలాగనే చేంజ్ ఉందండి డెఫినెట్ గా మాట తీరులో కానీ అదే వేషభాష అంటారు కదా అవంత కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది పిల్లల్లో న్యూట్రిషియస్ ఫుడ్ తినటం తర్వాత ఈవినింగ్ ట్యూషన్ మాస్టర్ లో వచ్చి చదువు చెప్పి వెళ్ళటం సో వాళ్ళకి కావాల్సిన టెన్షన్ దొరుకుతుంది కొంతలో కొంత మార్పు మనం గమనించగలుగుతున్నాం అలానే ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఫీజ్ కానీ హాస్టల్ కానీ వాళ్ళకి టెక్స్ట్ బుక్ సపోర్ట్ కానీ చాలా మటుకు గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది కొందరు పిల్లలకి కానీ కొన్ని రకాలుకి వాళ్ళకి సరిపోదు అనమాట హాస్టల్ గానీ మెస్ బిల్ గానీ ఇలాంటివన్నీ ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో దట్స్ వేర్ ప్యూర్ కమ్స్ ఇన్ రైట్ సో ఆ పిల్లల్లో కూడా మనకి కొంచెం వాళ్ళకు ధైర్యం ఇవ్వగలుగుతున్నాం మీరు చదువుకోండి మీరు చదువుకుంటామంటే మేము ఉన్నాం అలానే మనకి వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కూడా రిక్వైర్మెంట్స్ వస్తుంటాయి ఆర్గనైజేషన్స్ అయితే ఫార్మర్స్ ఇష్యూస్ మీద ఈ అగ్రేరియన్ క్రైసిస్ మీద వర్క్ చేస్తుంటారు ఆ పిల్లలకు కూడా మనం కొంత ఇలా చదువు సహాయం చేస్తున్నాం స్పాన్సర్షిప్స్ అనే ప్రోగ్రామ్ ఇమీడియట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయండి ఎలా అంటే ఇప్పుడు మంచి బయోప్రాస్టెటిక్ లిమ్స్ పెట్టడం వీల్ చైర్స్ ఇవ్వడం ఈ లైవ్లీహుడ్స్ అని ఇటువంటి వాటిల్లో ఇమీడియట్ గా మనం గమనించవచ్చు మూడు స్కూల్స్ కి మనం ఎంతో కొంత అందులో అడాప్ట్ చేసుకున్నా ఉన్నాయంటే చాలా మంది ఎన్జిఓస్ పనిచేస్తారు కదా కొన్ని స్కూల్స్ అంతా చేయాల్సిన అవసరం రాదు ఇమీడియట్ గా తెలుస్తున్న రిజల్ట్స్ కూడా ఉన్నాయి మొత్తం తెలియట్లేదు అని అట్లా నేను ఎన్విరాన్మెంట్ పెరుగుతోంది ఇయర్ టు ఇయర్ స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయి వెళ్లి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్ లో తగ్గుతున్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి మేము అగేన్స్ట్ కాదండి నేను చదివినవన్నీ అవే కదా మా పిల్లలు ఇక్కడ పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తారు కానీ ఇండియాలో ప్రైవేట్ స్కూల్స్ వాల్యూ దాన్ని నేనేం తగ్గించను లేని కుటుంబాలు అప్పు అవి తీసుకొచ్చి మరీ ప్రైవేట్ స్కూల్స్ లో చేస్తున్నప్పుడు ఇంట్లో పిల్లలకి కావాల్సిన వేరే అవసరాలు ఉంటాయి కదండి అవి తగ్గుతాయి కదా ఎక్కడోకట్ అవుతుంది కదా అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలోనే అన్ని రకాల సదుపాయాలు మనం క్రియేట్ చేసేస్తే ఆ కుటుంబంకి కొంత మిగులుతుంది కదా ఖర్చు అది పిల్లల మీద ఎవరైనా వాళ్ళ పిల్లల మీద పెట్టుకుంటారు కదా మోస్ట్లీ అది ఒక ఉద్దేశం అనుకోవాలి మనం పబ్లిక్ స్కూల్స్ తోటి వర్క్ ఇలానే ఇలానే ప్యూర్లో నాతో పాటు స్టార్ట్ అయిన మా ఆరేడుగురే కాకుండా ఇప్పుడు ఇరవై ఒకటి మంది వాలంటీర్ డైరెక్టర్స్ అండి ఎన్నో ప్రోగ్రామ్ ఏరియాస్ చెప్పాను ఐదు వందల అన్నాను నూట స్పాన్సర్షిప్స్ ఈచ్ ప్రోగ్రామ్ ఏరియాకి ఒక లీడర్ ఆ లీడర్ తో పాటు మళ్ళీ సబ్ ఏరియాస్ ని లీడ్ చేసే వాళ్ళు వేరు వీళ్ళందరూ కూడా యుఎస్ఏ ఒకరు కెనడా అందరూ కూడా మోస్ట్లీ ఐటీ పీపుల్ వీళ్ళు దే ఓన్ దోస్ ప్రోగ్రామ్ ఏరియా మేక్ షోర్ దట్ ఎవ్రీథింగ్ గో స్మూత్లీ అవునండి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన పేర్లు అర్చన దీప్ హేమ అలానే విజయ్ సంధ్య గారు ఎందుకు ముఖ్యంగా అన్నారు అంటే వీళ్ళు మొదటి నుంచి నాతో ఉన్నారని అందరూ కూడా మిగతా అందరూ కూడా మా డైరెక్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారండి చక్కగా పనిచేస్తారు గిఫ్ట్ టైం ఇంకా మిగతా డొనేట్ చేస్తారా అవన్నీ అది వాళ్ళ పర్సనల్ థింగ్స్ విచ్ మోస్ట్ ఆఫ్ దింగ్ కానీ వాళ్ళు డొనేట్ చేసిన టైం దట్ ఈస్ వాల్యుబుల్ ప్యూర్ తరఫున మీరు ఫండ్ రేజింగ్ ఎలా చేస్తారు ఇప్పుడు మొత్తం ఆ ఫండింగ్ అంతా మోస్ట్లీ ఫస్ట్ రెండేళ్ళు ఫేస్బుక్ మీదే డిపెండ్ అయ్యిందండి And that's what I was doing. So, every year, 4th year, 4th year, and how my team supported him. This is what I was doing. I said, I don't know if anyone is going to be direct. I don't know if anyone is going to be direct. It's not going to be direct. But, what we're talking about is, we're not going to be able to say anything else. They feel uncomfortable saying no. They don't want to say no. Maybe, maybe, మాకు ఇన్సల్ట్ గా అని తీసుకోం కానీ ఎందుకని వాళ్ళని పాపం ఇరకాటంలో పెట్టాలి అప్పుడు నన్ను పెట్టారు కదా అండి మీకు గుర్తుందో లేదో ఫోన్ కాల్ రాత్రి పూటొస్తే ఎన్ను అడుగుతారు అన్నాను వచ్చింది నాకు ఎందుకని అని చెప్పి మనం ఇలా సోషల్ మీడియాలో అన్ని పబ్లిక్ గానే పెడతాము మెసెంజర్ లోకి వెళ్ళి అడగము అడిగి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అండ్ దేర్ ఈస్ అీడ్ టు ఆస్క్ దాన్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు ఫేస్బుక్ వెళ్ళిపోతే ఎలా అన్న ఐడియాలోంచి కూడా పుట్టింది ఇఫ్ యూర్ యూత్ పాప ఆ పిల్లల మీద లీడర్షిప్ ప్రోగ్రామ్ అని ఇవని అవన్నీ కాకుండా అందరం పంచుకోవాలి కదా బాధ్యత ఇప్పుడు ఇండియాలో మారుమూల ఎక్కడో ఏదో ఒక ఊరు పేరు చెప్పుకుందాం మనం విజయనగరంలోనో లేకపోతే శ్రీకాకుళంలో రామాపురం అనే ఊర్లో మనం పనిచేస్తున్నాం చాలా ఊళ్ళలో చేస్తాను ఒక ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న పాప గాని బాబు గాని నాకెంతో మీకు అంతే ఈ యూత్ లో ఉన్న పిల్లలకంతే ఎవరికైనా ఒకటే కదా ఇట్స్ దర్ ఫెలో హ్యూమన్స్ సో బాధ్యత అందరిది అందరం కొంత కొంత పంచుకోవాలి అనే ఉద్దేశంతో వన్ ఆఫ్ ద ఫండింగ్ సోర్సెస్గా కూడా ప్యూర్ యూత్ అలాగనే ఇంకొకటి ఈ ఐడియా ఇచ్చిన అబ్బాయి కూడా మన వాలంటీర్ డైరెక్టర్స్ లోనే ఉన్నాడు ఏంటి అంటే వాట్సాప్ గ్రూప్స్ ఒక పాతిక ముప్పై మంది తోటి ఒక గ్రూప్ ఆ గ్రూప్ లోంచే స్పాన్సర్స్ వాళ్ళే వాళ్లలోనే ఒక లీడర్ అవ్వాలి అందరూ ఫండ్స్ ప్యూర్ కె వస్తాయి నెల్లెలా ఇంత వచ్చింది అని ప్యూర్ కి చెప్పగలగాలి వాళ్ళు చెప్పి అందరం కలిసి ఆ అమౌంట్ తోటి ఒక ప్రాజెక్ట్ ప్రిన్సిపెక్టర్ నుంచి ఫోటోలు అన్ని ఆ మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిపోవాలంటే అందరికి చెయ్యాలని ఉంటుంది టైమ్ ఉండదు కదా సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ గివింగ్ దమ్ ఓనర్షిప్ ఇదిగోండి మన ఇరవై మందిని కలిసి ఇంత తీసుకొచ్చాము దాన్ని ఫలానా ఈ నిర్మల్ ఆర్ ఆదిలాబాద్ లో ఉన్న ఈ స్కూల్ కి ఈ అవసరాలు తీర్చాము వాళ్ళకి ఎంతో ఆనందం వస్తుంది కదా సో అట్లా ఒక పది గ్రూప్స్ ఉన్నాయండి అది కూడా ఒక రెవెన్యూ జనరేటర్ మనకి ఈ విధంగా అదేమంటారు ఫండింగ్ సోర్సెస్ ని కూడా డైవర్సిఫై చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది దిస్ వాజ్ లెర్నింగ్ ప్యూర్ అనేది అసలు ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉందండి ఇంకా మాకు ఐడియాస్ కానీ వేరేవన్నీ కానీ ఇట్స్ కాన్స్టెంట్ చర్న్ పక్క అక్కడ హెల్ప్ చేయాలి తర్వాత అండ్ మనము మన తోటి నాన్ ప్రాఫిట్స్ అండ్ ఎన్జిఓస్ ని మన ఫ్రెండ్స్ గా చూస్తాం నాట్ సెయింగ్ అదర్స్ బట్ ప్యూర్ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మాకు ఏంటంటే కలిసి పని చేస్తే ఇంకో పది మందికి ఎక్కువ హెల్ప్ చేయగలుగుతాం మనకి గ్రౌండ్ లో వీ హ్ ఎస్టాబ్లిష్డ్ మనకు ఒక ప్రాసెస్ ఉంది ఎక్కడికక్కడేమంటారు ఎవరికి పే చేయకర మనకి ప్రాజెక్ట్స్ అవి ఇంప్లిమెంట్ అయిపోయే టైప్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం లెవరేజింగ్ సోషల్ మీడియా ఇన్ సోషల్ మీడియా టు ద మ్యాక్స్ అట్లాగనే ప్రతి జీవితంలో ప్రతి అంకంలో ఏదైతే ఈవెంట్ ఫుల్ గా ఉన్న వాటిల్లో అమ్మ ఉంది అన్నాను కదండి అమ్మ చిన్నప్పుడు నేను వర్క్ చదివిన స్కూల్లో అమ్మ చిన్నప్పుడు మేము చదివిన స్కూల్లో టీచర్ గా పనిచేసేది నాన్న బ్యాంక్ ఆఫీసర్ కదా మేము ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే ఆవిడ ఏ ఊరు అక్కడ స్కూల్లో వర్క్ చేసేవారు అనమాట ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అవన్నీ అయితే ై ఫ్రెండ్స్ ఎవరైతే మన ప్యూర్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీచర్ మేమేమన్నాము మొదట్లో అందరం కూడా కెరియర్స్ లో బిజీగా ఉన్నాము మనకి టైం ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో ఎవరు చేస్తారు ఇండియాలో కూడా ఉన్నారు మా టీమ్ ఒకళ్ళు సైంటిస్ట్ ఒకళ్ళు డెంటిస్ట్ ఇట్లా కానీ వాళ్ళందరూ వెరీ బిజీ కదా అప్పుడు అడిగాము సంధ్య టీచర్ ఉన్నారు కదా కదా అడుగుదామా అంటే అమ్మ అప్పుడే రెండు వేల పదహారులోని when established she came on board and rendu uh, yell untava ani adigaamu four years later now we can't imagine pure without her ipudu 85000 mandini 68 yellu vayasulo lakshana lakshannara kilometers tirige 85000 90000 mulakeste amma aada pillalni meetavatam now we have two other people who actually do these workshops కానీ ఆవిడ అంతా తిరిగి చేయటం మొదట్లో అయితే ఇప్పుడు అంత వెళ్లాల్సిన అవసరం లేదు తను అన్ని చోట్లకి మొదట్లో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోందన్న వెళ్ళిపోయి అక్కడే ఎవరో ఇంట్లో ఉండి పల్లెటూర్లలో చేసుకుని వచ్చేవారు సో అటు యూత్ పవర్ ని ఇటు రిటైరీస్ లో ఉన్న ఎనర్జీని రెండింటి మేము బాగా వాడేసుకుంటున్నాం అనాలి అదే అందరూ అసలు ప్యూర్ అనేది మొన్న నా కూతురుని అడుగుతున్నాను నా లైఫ్ నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే ఏదో అనిందని మా జనరల్ కబుర్లు లేవో చెప్పింది అప్పుడు నేను అన్నాను అదేంటి ప్యూర్ ని మెన్షన్ చేయట్లేదు అంటే నేను నాలుగేళ్ల నుంచి చూస్తున్నాను ప్యూర్ ని ప్యూర్ ఎప్పుడో దాటేసింది ఒక వన్ పర్సన్ ఆర్గనైజేషన్ కాదు ప్యూర్ ఎనీ మోర్ అని నాకు కరెక్ట్ గా చెప్పింది కదా అనిపించింది వాళ్ళు ఆ ఐడియా ఒకళ్ళకి వచ్చి ఉండొచ్చు కానీ ఏ ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలంటే ఎవ్రీబడి షుడ్ ఫీల్ లైక్ ఓన్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్ ఇందులో చిన్న స్వార్థం పర్సనల్ స్వార్థం ఉంది అది ఇండియా మీద ప్రేమ నాది ఇప్పుడు మన ప్యూర్ యూత్ లో ఎంతో రెండు వందల పైగా రెండు వందల యాభై మంది పిల్లలు ఒక మెంటర్స్ అడల్ట్ వాలంటీర్స్ అందరూ కలిపి మూడు అలా అనుకుందాం రైట్ ఎందుకంటే నైన్టీ ఆర్ మోర్ ఇండియన్ ఆరిజిన్ పిల్లలు అండి ఎంతసేపు ఇక్కడ పిల్లలు స్కూల్ ప్రాజెక్ట్స్ కి సౌత్ అమెరికానో లేకపోతే ఆఫ్రికానో అనో వెళ్తారు సర్వీస్ ప్రాజెక్ట్స్ కి వెళ్ళొద్దా నేను అనట్లేదు ఇట్స్ అంద ప్రతి వాళ్ళు మనకి మన ఫెలో హుమన్సే వైనా అందుకని స్వార్థం అని అది కూడా అనమాట నేపాల్ ఇండియా అంటే యుఎస్ లో చేస్తా ఉన్నారు ఇక్కడ మీకు పిల్లలు ఏమైనా తేడాలు అనిపించాయా సృజనాత్మకంగా కానివ్వండి ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి సో మనం అట్లా చెయ్యొచ్చా అసలు ఈ పిల్లలు తేడాగా చూడ్డానికి ఏమైనా ఉందా ఆపర్చునిటీస్ ఉంటే అందరి పిల్లలు ఒకేలాగా ఎదుగుతారు కదా మీ అబ్జర్వేషన్ ఏంటి నేను ఉగాండ నేపాల్ అండ్ ఇథియోపియా గురించి మరీ ఎక్కువ చెప్పలేను ఎందుకంటే మన స్కేల్ ఆఫ్ వర్క్ చాలా చిన్నది అక్కడ బట్ ఇండియాలో మనం కొన్ని లక్షల మంది పిల్లలతో వర్క్ చేస్తున్నాం అట్లాగనే ఇక్కడ ఉంటాను కాబట్టి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఇక్కడ యుఎస్ లో గడిచింది కాబట్టి సృజనాత్మకతలో తేడా లేదండి పిల్లలు ఆర్ యాజ్ క్రియేటివ్ ఎవ్రీవేర్ వాళ్ళకున్న ఐడియా కానీ కానీ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ ఈక్వల్ గా లేవు ఆపర్చునిటీ కల్పిస్తే లిమిట్ లెస్ పాసిబిలిటీస్ అండి కానీ ఇంకొకటి స్కూల్ సిస్టమ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కొంత తేడా కదా మనకి ఇండియాకి ఇక్కడికి ఇక్కడ కల్చరల్లీ కూడా పిల్లలు ఇండిపెండెంట్ గా ఉంటారు తర్వాత డిఫరెన్షియేటెడ్ లర్నింగ్ ఇక్కడ వాళ్ళ లర్నింగ్ ఎబిలిటీస్ నుంచి ఒకటే క్లాస్లో పిల్లలు ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నారు అంటే మ్యాథమెటిక్స్లో వాళ్ళు పన్నెండో క్లాస్ పిల్లలతో కూర్చొనే పిల్లలు ఉంటారు అలాగనే యాదవ క్లాస్ పిల్లలతో కూర్చొని పిల్లలు ఉంటారు వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి ఆర్ వాళ్ళ లర్నింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది తేడా మనకి ఏంటి ఇండియాలో అందరం ఒకటే సిలబస్ చదవాలి తర్వాత లర్నింగ్ డిసబిలిటీస్ కి టెస్టింగ్ చేయరండి మనకి నాకు నేను చేయాలి అనుకున్నది చెయ్యలేకపోయింది ప్యూర్ థౌట్ ఏది అన్నా ఉంది అంటే ఇంకా ఆది ఎక్స్ప్లోర్ చేయకపోవటం ఎలా మనం మొద్దు పిల్లలు అంటూ ఉండరు అనేది ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ మనకి వాళ్ళకి నేర్పటం రావట్లేదు వీఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద మోడ్ వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారో మనం చెప్పలేకపోతున్నాం టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు అంత ఓపిక గాని అంత శ్రద్ధ గాని మేబీ కెపాసిటీ గాని ఆ లెవెల్లో ట్రైనింగ్ కూడా టీచర్స్ కి ఉండట్లేదేమో అనే ఒక సందేహం కూడా అనిపిస్తా ఉంది మరి అవును అది కూడా ఒక తేడా అండి ఇక్కడికి అక్కడికి ఇక్కడ టీచర్స్ ఆర్ ట్రైన్ కొంతమందికి పిల్లలకి కళ్ళు కనిపించకపోవచ్చు అండి సరిగ్గా రైట్ దాని వల్ల కూడా చదువు వెనకబడతారు వినిపించకపోవచ్చు ఇవన్నీ కూడా ఒక ఏజ్ వచ్చేసరికి ఇక్కడ స్కూల్స్ లో టెస్ట్ చేస్తారు బయట మనం మన మనం మన డాక్టర్ల దగ్గర చెక్ చేసుకోవటం అలా కాదు ఎందుకంటే వీటన్నిటి నుంచి కూడా లర్నింగ్ డిసబిలిటీస్ ని ఐడెంటిఫై చేసేది అండ్ దే హ్యావ్ అదర్ మెథడ్స్ దే టు అదొకటి మన పిల్లలు ఆర్ లూజింగ్ అవుట్ ఇన్ ఇండియా కానీ ఆపర్చునిటీస్ మిగతా అవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆపర్చునిటీస్ రీచ్ అవ్వట్లేదు ట్రైబల్ అండ్ రూరల్ ఏరియాస్ లోకి ఎక్కడికో వెళ్ళిపోతారు పిల్లలు అవకాశాలు రాకరికం బ్యాక్ మీరు ప్యూర్ ఉద్దేశం వెనకల మానవ సేవే మాధవ మొదలు పెట్టారు సో రియల్గా మీరు కొంతమంది పిల్లలు భగవంతులు అనమాట వాళ్ళందరూ మీకెప్పుడు తలుచుకుంటారు మీకెప్పుడు బ్లెస్సింగ్స్ వాళ్ళ మీకు అంతేనండి ఆయన మర్చిపోయేటట్టు చేశాడు స్వామి అలాగా చేశారు ఒక జీవితమే ఒక నాటకం ఆయనే అదంతా మనల్ని ఆడిస్తుంటారు అనుకుంటాం కదా ఇలా పిల్లలకి సపోర్ట్ చెయ్యి పిల్లలతో సేవ్ చేయి పిల్లలతో ఆడుకో పిల్లలతో ఉండు అట్లా అని చెప్పి ఉంటారు ఏమో అంటున్నాను మీకు అంతమంది పిల్లలు అంతమంది దేవుళ్ళని ఇచ్చారండి పిల్ల దేవుళ్ళు పూజలు అవన్నీ తగ్గిపోయాయండి నాలుగేళ్లలో పండగలు చేస్తున్నాను పూజలు అవన్నీ బాగా తగ్గింది వెళ్ళినప్పుడు మొన్న విజిట్ లో వెళ్ళలేదు కానీ సంవత్సరం ఒకసారి చాలాసార్లు నేను మాట్లాడే అంటే నాట్ హియర్ బట్ యూజువలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ అక్కడ నా అభిప్రాయాలను నేను అనుకుంటారు ఐ జస్ట్ క్వశ్చన్ థింగ్స్ అంతే అందరి రెస్పెక్ట్ ఉంటుంది అన్ని రిలీజియన్స్ మీద బట్ ఐ డూ ఐ ప్రశ్నించడమే ముఖ్యం కావాలండి ప్రశ్నిస్తేనే కదా మనకి మూలాలు తెలిసేది ప్రశ్నించకుండా ఉంటే ఏమీ తెలియదు కదా మనకి ప్రశ్నలుంచే కదా అంతా జ్ఞానం వచ్చేది ఏ టెస్ట్లు అనుకుంటారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఆ ప్రశ్నల్లోనే చాలా ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఉంటే ఇంకా లోతుల్లోకి వెళ్ళచ్చు అని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ ప్యూర్ ఆర్గనైజేషన్ అండ్ మీరు చేస్తున్న పనులు కూడా చాలా బాగా తెలుసుకోగలిగాం చాలా ధన్యవాదాలు శైల గారు తర్వాత స్కూల్ రేడియో శ్రోతలకు నమస్కారం ఇప్పటి వరకు మీరు శైల తాల్లూరితో ముఖాముఖి కార్యక్రమం విన్నారు